నను హరి ననుజూచి హరినీవు నవ్వకుండేవా పనిమాలెంత భయలుపాకీ నా మనసు మనసుకు గోచరమా మాటలకు గోచరమా కనుగొనవసమా నీ ఘనరూపము నుదకుచున్నాడా నీవెక్కడ నేనెక్కడ జనుడనింతే ఎంత సాహసమునాది ఉన్న చోటెరుగుతునా ఓయ్ అంటే పలికేవా ఎన్ని తెలియదరమా ఇట్టినీ మాయా అన్నిటానీ కొలువుసేయ కడకుచున్నవాడ ఎన్నటి పొందు నీవు నాకెంత దిట్టతనమో వాకిలిగానవచ్చునా వంచి చొరవచ్చునా రాకపోకక కబ్బునా పరమపదము శ్రీకాంతుడ ప్రత్యక్షమై శ్రీవేంకటాద్రి ఇదే కైకుంఠి నీ కృపనెంత గట్టువాయతనము